హరి ఓం గణానామ్రణస్పత ఆను సీదసాగనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం పరంపరా చమసపద విశేషాత్ ఈ అధికరణంలో రెండు విశేషాలు అందుకోసం ఈ అధికరణం నేను చెప్తున్నా ఒకటి మీరు చదివిన చాందోగ్యోపనిషత్ ఆరోధ్యాయంలో కొన్ని మంత్రాలు ఈ అధికరణంలో చర్చకు వస్తున్నాయి అదొక కారణం రెండవ కారణం ఏమిటంటే మన హిందూ సమాజంలో సాహిత్యంలో ఒక సమస్య ఒకటి ఉంది అదేంటంటే సాహిత్యం చాలా విస్తారమైన సాహిత్యం వేదము అంటే ఆ వేదం ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ అంతమవుతుంది అనేది ఏమీ లేదు వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ లైబ్రరీలు పట్టేస్తుంది దాంట్లో ప్రపంచంలో టాపిక్స్ అన్నీ ఉంటాయి ఏమం లేదు అదొకటి కాబట్టి యూ కెన్ గెట్ సపోర్ట్ ఫర్ ఎనీథింగ్స్ అండ్ ఇట్ ఫర్ ఎనీథింగ్ మీరు వేదం నుంచి సపోర్ట్ పట్టుకోవచ్చు ఏదో మంత్రం లాక్కున్నావచ్చు ఇదిగో ఇది మారే అనుకో ఉండొచ్చు సో ఆ రకంగా ప్రతి తన విశ్వాసాన్ని ఇదిగో వేదం నుంచి వచ్చిన మంత్రం ఇదే చెప్తుంది అని అలాగే కోర్ట్ చేయటం లేకపోతే పురాణం పూర్వం వేదం ఇప్పుడు పురాణం ఇది పురాణం నుంచి అలాగే వచ్చింది అని అలాగా అలాగా ఆ కోర్ట్ చేసి దాంట్లో రెండు సమస్యలు ఉంటాయి ఒకటి ఏమిటంటే అదర్ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మీరు ఏది కోట్ చేసిన నడిచిపోతుందనే సమస్య శాస్త్రంలో ఆ సమస్య ఉండదు శాస్త్రంలో సమస్య ఏముంటుందంటే ఆ కోర్టు చేసిన మంత్రాన్ని వీడికి అనుకూలంగా వాడు ఇంటర్పరేట్ చేసి పారేస్తాడు అలాంటి సమస్యే ఉంటుంది శాస్త్రంలో దీని వాడికి ఏం సమస్య శాస్త్రంలో ఉండదు కదా సో ఆ రకంగా ఈ సాంఖ్యులు హిరీశ్వరవాదాన్ని ప్రతిపాదన చేస్తూ ప్రధానమనే జడ కారణం నుంచి జగత్తు పుట్టింది అనే సిద్ధాంతాన్ని ఒకదాన్ని ప్రవచించి మా సిద్ధాంతం వేద మా సిద్ధాంతానికి వేదం సపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు సాంఖ్య సిద్ధాంతం కపిల మహర్షి భారత సమాజంలో కొంత ప్రసిద్ధిని పొందడము కపిలుడు రుషిగా కీర్తించబడటము దానికి కారణం ఏంటి బుద్ధుడు భారత సమాజంలో ప్రతిష్టను పొందలేకపోవడము బౌద్ధ మతము అసలు భారతదేశాన్ని ఎల్లర దాటి వెళ్ళిపోయింది విదేశాలకి దానికి కారణం ఏమిటి దీనికి దానికి కారణం ఏమిటి అంటే కపిలుడు నేను చెప్పింది వేదమేం చెప్తోంది అని పట్టుకున్నాడు దాంతోటి కపిలుడు యొక్క సిద్ధాంతానికి కొంత యాక్సెప్టెన్స్ మీకు సమాజంలో వచ్చింది బుద్ధుడు నేను చెప్తున్నది నేను స్వతంత్రంగా చెప్తున్నాను మీరు స్వతంత్రంగానే తెలుసుకోండి ఇది ఒక పుస్తకం నుంచి చెప్తున్నది కాదు ఇది అని చెప్పాడు పైగా ఏమన్నాడంటే మీరు బుద్ధితో ఆలోచించి తెలుసుకున్నది సత్యం అవుతుంది తప్ప ఫలా నా పుస్తకంలో ఉన్నది కాబట్టి సత్యము అనే వదాన్ని నేను ఒప్పుకోను అని ఆయన అలాగే శబ్ద ప్రమాణాన్ని తిరస్కరించాడు శబ్ద ప్రమాణం తిరస్కరించడం అంటే వేదాన్ని తిరస్కరించడం అని అర్థం బుద్ధ సిద్ధాంతం దేశం యొక్క ఎళ్ళలో దాటి వెళ్ళిపోయింది ఇప్పుడు బుద్ధ సిద్ధాంతం మనకు కావాలంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కిబెటన్ బుద్ధిజం కన్ఫ్యూషియన్ బుద్ధిజం టవోయిజం జపానీస్ బుద్ధిజం ఇవి వేరు వేరుతో అక్కడి నుంచి వస్తుంది మనకి బుద్ధిజం అలాగే వియత్నాం నుంచి పుస్తకాలు తెప్పించుకోవాలి బుద్ధిస్టు పుస్తకాలు లంక నుంచి లంకావతార సూత్రములు బుద్ధిజంకి సంబంధించిన సూత్రాలు సంస్కృతంలో ఉన్నాయి పాళి భాష నుంచి సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి అలా అయిపోయింది బుద్ధిజం కారణం ఏంటంటే వేదాన్ని అంగీకరించకపోవడం జరిగింది సో వీళ్ళు వేదాన్ని అంగీకరించారు బౌద్ధు బుద్ధిజంలో వేదాన్ని అంగీకరించలేదు అది తేడా కానీ వాస్తవంలో వీళ్ళు చెప్పింది అవైదికము బుద్ధుని చెప్పినవి వేదంలో చెప్పినవి చాలా సత్యాలు బుద్ధుని చెప్పాయి చూసారా ఈ బిడ్డూరు కాబట్టి అలా మంత్రాన్ని కోట్ చేసేసి అజామేకాం లోహిత శుక్లకృష్ణ అనేది మా మామతమేది అని ఏదైతే కపిల సిద్ధాంతం ఉండదో అది ఖండింపబడుతుంది ఈ అధికరణంలో ఈ అధికరణం యొక్క ప్రత్యేకతని ఏమం ప్రాప్తే బ్రూమ అంతవరకు వచ్చామండి తస్మాత్ శృతిమూలైవ ప్రధానాది కల్పన కాపిలానామితి శంకరులు కపిల మహర్షిని ఏమంటల్లా కపిల మహర్షి ఏం చేశాడో ఏం చేయలేదో కాపిలులు వీళ్ళు అంటే మేము కపిలుని యొక్క అనుయాయులము అని పేరు పెట్టుంది గాంధీ గారు అనుయాయులం అన్నట్టు అండి ఈ కాపిలు అంటే కపిలా అనుయాయులు వీళ్ళు ఏమంటున్నారంటే ప్రధానము జగత్కారణం అనేది ఈ శృతి మూలకమే వేదమే మూలంలో ఉన్నది అంటే వేదమే ఎలా చెప్తోంది అని వాళ్ళు సిద్ధాంతం ఎక్కడ చెప్పింది లాంటి ఇవ్వ ఈ మంత్రం ఒక్కటే పట్టుకుంటారు మరి అజామేకానుమల్ పెట్టారు ఆ మంత్రం ఉంది కదా మరి ఉపనిషత్తుల్లో ఉంది కదా దానికి వ్యవస్థ ఏమిటి ఏం ప్రాప్తున్నాన మంత్రేణ శృతిమత్వం సాంఖ్యవాద్యమాశ్రయ ఈ మంత్రాన్ని ఎదుర్కొండ పెట్టుకుని దీన్ని ఆలంబనంగా చేసుకునే సాంఖ్యవాదము అంటే ప్రధానము జగత్కారణము అనే వాదము వేదము చేత చెప్పబడినది అని నిరూపించుట సంభవము కాదు నువ్వు నీ వాదం నువ్వు చెప్పు కానీ వేదంలో ఉండే ఈ మంత్రం ఈ వాదాన్ని సపోర్ట్ చేస్తోంది అనంత సరికాదు అది తప్పు ఎందుకంటే నహ్యయం మంత్ర స్వాతంత్ర్యైన కంచిదపి వాదం సమర్థయితుముత్సహతే అయితే ఈ మంత్రము సాంఖ్యవాదాన్ని సపోర్ట్ చేయట్లేకపోతే మీ వేదాంతాన్ని సపోర్ట్ చేస్తుందా అంటే ఆయనంతా మా వేదాంతాన్ని సపోర్ట్ చేయట్లేదు అది ఆ మంత్రము దానంతటా అది ఏ వాదాన్ని సపోర్ట్ చేయలేదు అది ఆ మంత్రము అలా ఉంటే మంత్రం అది దానికి పూర్వం అపరం దాని పూర్వాపరాలన్నీ చూసుకుని దాన్ని సెటరేట్ చేసుకోవాలి కానీ ఆ ఒక్క మంత్రాన్ని పైకి తీసి ఇదిగో ఇది సాంఖ్యవాదాన్ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఆ మంత్రం మీరు చూడండి ఒక అజము కలదు అజము మేక అజము అంటే ఎవరి అర్థం చెప్తారో చెప్పండి మేకను చెప్తారో చెప్పచ్చు రంగురంగుల మేక అజా మేకా లోహిత శుక్ల కృష్ణం తర్వాత ఈ మేక ఇప్పుడు కోతి చుట్టూ చిన్న పిల్ల కోతులు ఉన్నట్టుగా ఈ మేక చుట్టూ పిల్ల మేకలు ఉంటాయి బహ్వీం ప్రజాం జనయంతిం స్వరూపా అది మేక ఇప్పుడు ఈ ఈ వాక్యం ఏ మతాన్ని సపోర్ట్ చేస్తుంది ఈ సాంఖ్యాన్ని సపోర్ట్ చేస్తుందా వేదాంతాన్ని సపోర్ట్ చేస్తుందా లేకపోతే బౌద్ధాన్ని సపోర్ట్ చేస్తుందా దేన్ని సపోర్ట్ చేస్తుందా వాక్యం శంకరులు ఎంత బాగా ఆ వాక్యం తనంత తానుగా దేన్ని సపోర్ట్ చేయద్దు ఎందుకంటే ఆ పూర్వాపర సందర్భాన్ని బట్టి అక్కడ మేక అంటే ఏదో ఒక సింబాలిక్ అది రూపకం అది దాని అర్థం ఇది అని ఒక ఎంటైర్ ప్రకరణం తీసుకుంటే ఆ ప్రకరణం మొత్తం నేను దాన్ని సపోర్ట్ చేస్తుంది అంతేగాని ఆ ప్రకరణం మధ్యలో ఓ మేక ఉంది ఇది ఏ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తుందో దేన్ని సపోర్ట్ చేయండి ఒక గుడ్డివాడికి మణి దొరుకు దొరికింది ఆ మణిని ఇయర్ రింగ్లో పెట్టుకుని ఇయర్ రింగ్ అంటే లోలకుల్లో పెట్టుకుని చెవులు లేనివాడు ధరించాడు అనో మంత్రం అవుతుంది ఇంకా ఉంది దాంట్లో నాలుక లేనివాడు దాన్ని బాగా ఉందని ప్రశంసించాడు అనో మంత్రం ఈ మంత్రం వేదాంతాన్ని సపోర్ట్ చేస్తుందా అద్వైతాన్ని సపోర్ట్ చేస్తుందా విశిష్ట దేన్ని సపోర్ట్ చేస్తుంది అరే అది దేన్ని సపోర్ట్ చేయదు దాంట్లో ఏదో సింబాలిక్గా చెప్పారు అక్కడ ఆ సింబాలిజం ఏదో చూసుకుని మీరు ఇంకొంచెం దాన్ని పరిశీలించాలి దానంతటది దేన్ని సపోర్ట్ చేయదు ప్రకరణాన్ని బట్టి దేన్నో ఒకదాన్ని సపోర్ట్ చేయొచ్చు కాబట్టి దేన్ని సపోర్ట్ చేయకపోవచ్చు కూడా తప్పనిసరిగా ప్రతి సపోర్ట్ చేయాలనే ఉంది ఏవో ఉంటుంది ఏవో ఉంటాయి కథలు ఏవో ఉంటాయి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠం వదలుపెట్టి వెంకటేశ్వర స్వామిగా కొండల మీద వెలిసినాడు ఇప్పుడు ఇది విశిష్టాద్వైతాన్ని సపోర్ట్ చేస్తున్నాడు ద్వైతాన్ని సపోర్ట్ చేస్తుంది అదే ఏమప్ప అది ధనంతరది సపోర్ట్ చేయదు అలా అడ్డగోలుగా ఇది మహామత మాదే ఇది అలా చెప్పకూడదు జనాన్ని సపోర్ట్ చేయదు సర్వత్రాపియా చిత్కల్పనయా అజాత్ అజాత్వాది సంపాదనోపత్తే సాంఖ్యవాద ఇహ అభిప్రేత ఇవధారణ కారణాభావా ఇప్పుడు జగత్తు పుట్టింది ఏదో కారణం నుంచి జగత్ కారణం నుంచి జగత్తు పుట్టింది ఆ కారణమేది అన్న దాంట్లో పరబ్రహ్మయ్య కారణము అని వేదాంతులు అన్నారు పరమాణువులు కారణమని తార్కికులు అన్నారు ప్రధానం కారణమని వీళ్ళన్నారు శూన్యం కారణమని ఇంకోహు అన్నారు ఆ ఆ కారణాన్ని పలు చెప్పారు ఒక మేక మూడు రంగులు ఉన్నాయి దానికి అనేక మంది ఉన్నారు అనే వాక్యము ఆ జగత్ సృష్టినే బోధిస్తోంది అని ముందు మీరు కల్పించుకోవాలి మేకుంది పిల్లలు ఉన్నారంటే జగత్ సృష్టి కనక్కర్లా పోనే జగత్ సృష్టి అనుకో ఇక్కడ కూడా జనయంతీం అనుందిగా సృష్టిస్తోంది అనుంది కాబట్టి బహుశా ఇది ఆ జగత్ సృష్టి గురించిన వాక్యమే అయితే మా మాయాశక్తియే ఆజ ఆ అని వేదాంతులు అనొచ్చు మా ప్రధానమైన యా అని సాంఖ్యులు అనొచ్చు మా పరమాణువులకే ఏదో ఒక విశిష్టమైన సందర్భంలో అజ అని పేరు పెట్టారు అది కూడా పుట్టవు కనుక మా పరమాణువులే ఆ మేకదే మా పరమాణువులైన తార్కికులు అనొచ్చు శూన్యవాదులు కూడా మా శూన్యాన్నే వేదం మేక అని వర్ణించింది అని అలా చెప్పి దానికి ఏదో సపోర్ట్గా ఏదో చెప్పచ్చు కాబట్టి ఈ ఈ వాక్యాన్ని పట్టుకెళ్ళి ఎవడైనా వాడుకోవచ్చు కేవలము ఈ వాక్యము మిగతా సిద్ధాంతాలని తోసిపుచ్చి సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రతిష్ఠిస్తోంది అని ఎలా చెప్పడానికి కారణమేముంది పర్టికులర్ కారణమేం లేదు విశేషమైన కారణం లేదు సాంఖ్య సిద్ధాంతానికి సంబంధించిన మాట ఒక్కడు కూడా లేదా మంత్రంలో ఇట్స్ ఎ ఈ వాదం అంతా చూస్తే నాకేమనిపిస్తుందంటే మనం వినే పురాణ గాథలు వీటన్ని అన్నింటినీ కూడా చాలా మెటఫారికల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెటఫర్స్ అలాగా ఇది ముందే ఇది మాదే ఇది మాదే అని అలాగా లాగేసుకుంటూ ఉండకూడదు వెరీ కాషస్గా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది లిటరేచర్ అంతా మెటఫర్స్ తోటి నిండి ఉంటుంది అన్నా అసలు ఈ అధికరణంలో ది అప్రోచ్ ఆ ఎత్తుగడ డిబేట్ ఈస్ ప్రజెంటెడ్ అయోపెనింగ్ అనమాట ఇంట్రెస్టింగ్ అధికరణం దానికి ఒక దృష్టాంతం చెప్తున్నారు క్షమసతి సూత్రంలో ఉంది కదా అవిశేషాత్ అని అంటే ఈ మంత్రము సాంఖ్యవాదానికి సంబంధించిన ఒక ప్రత్యేక లక్షణం విశేషం అంటే ప్రత్యేక లక్షణం ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది కనుక సాంఖ్యవాదాన్ని సపోర్ట్ చేస్తోంది అని చెప్పడానికి లేదు అవిశేషాత్ దాంట్లో సాంఖ్య సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసే విశేషమైన లక్షణం లేదు ఆ వాక్యం ఈ వాక్యం మరి ఎలా ఉంది ఈ వాక్యం ఎలా ఉందో తెలిసిన చమసవత్ చమస వాక్యంలా ఉంది చమసవాక్యము అని వాక్యం ఉంది అది అది ఎక్కడుందంటే ఆ చమస అనే పదాన్ని బట్టి సూచించబడుతుంది సూచనా సూత్రం ఇప్పుడు బ్రహ్మజిజ్ఞాస అని జిజ్ఞాసను వాక్యాలన్నీ సూచితమైనట్టుగా చమస అనే వాక్యాన్ని పదాన్ని బట్టి బృహదారం ఉపనిషత్తులో ఒక వాక్యం ఉన్నది అదేమిటంటే అల్వాళ చమస బుద్ధన అనో వాక్యం అవుతుంది గృహదారణ్యోపనిషత్ రెండో అధ్యాయంలో శిశు బ్రాహ్మణము అనో బ్రాహ్మణం అవుతుంది అక్కడ వస్తుంది అనంతరం వెరీ ఇంట్రెస్టింగ్ బ్రాహ్మణం రాణోపాసనకి సంబంధించినటువంటి బ్రాహ్మణము అజాతశత్రు బ్రాహ్మణం అయిన వస్తుంది మొదటిది అజాతశత్రు బ్రాహ్మణం రెండో అధ్యాయంలో రెండవది శిశు బ్రాహ్మణం సో ఈ చమస అల్వాబిలహ్వ బుద్ధన అని వర్ణించారు సాధారణంగా చెమస అంటే పాత్ర మీరు పప్పు వండుకునే పప్పు గిన్నె అనుకోండి పప్పు గిన్నె ఈ వంటలు వండుకునే వాళ్ళకి అన్నం వండుకునే గిన్నె వేరు పప్పు వండుకునే గిన్నె వేరు పులుసు గిన్నె వేరు అలా వేరువేరుగా ఉంటాయి అలాగే ఈ చెమసాలది యజ్ఞంలో కూడా వాళ్ళకి పాత్రలు అన్నీ వేరువేరు పాత్రలు ఉంటాయి దేనికి సంబంధించిన ఆ చషకం వేరు చషకం అన్నది ఇంకొకటి సో చెమస అన్నది ఒక పాత్ర యజ్ఞంలో పడతారు చెక్కతో చేస్తారు మామూలుగా మీరు పప్పు వండుకునే గిన్నెలనే పోలి ఉంటుంది సైజుదే ఉంది కొంచెం చిన్నదో పెద్దదో దాంట్లో సోమరసాన్ని పెట్టుకుంటారు దాంట్లో ఈ చెమస పాత్రతో చమస అంటే పప్పు గిన్నె అనుకోండి పాత్ర ఒక పాత్ర ఉన్నది చెమస పాత్ర అది కానీ ఇది సాధారణంగా పప్పు గిన్నె మీరు టేబుల్ మీద పెట్టారనుకోండి దాన్ని నోరు పైకుంటుందా కిందకుంటుందా పైకుంటుంది మట్టు కిందకుంటుందా పైకుంటుందా కిందకుంటుంది కానీ ఈ చెమస పాత్ర ఉందే ఇది అర్వాగ్ విలహ నోరు కిందకి మట్టు పైకి ఇది ఊర్ధ్వల భవాక్షాకం మీకు తెలుసా ఊర్ధ్వమూల ఊర్ధ్వమూలమ వాకమశ్వత్ రాహుర వ్యయం భగవద్గీత ఒక మహాత్ముడు పాఠం చెప్తున్నాడు భగవద్గీత ఒక చాటు పెట్టుకున్న పాఠం చెప్తున్నాడు ఆ చాట్లో ఏమిటంటే చెట్టు వేళ్ళు పైకి కిందకి కొమ్మలున్న చెట్టు బొమ్మ చాటు వేసుకోవడంలో తప్పు ఇప్పుడు శ్లోకంలో చెప్పిందే అక్కడ చాట్లో వేశాడు ఈ ఇలాగా బ్రహ్మాండం ఉంది అని గీత చెప్తోంది అని ఆయన చెప్తున్నాను అంటే అంటే అక్కడ రూపకం కాదు యథార్థంగానే చెప్తూ అలాగే యథార్థంగా ఎలా అంటే ఒక కవి అన్నాడు కాళిదాసాది కవులు అలా మాట్లాడతారు ఉద్యానంలో చంద్రుడు నడయాడుతున్నాడు అన్నాడు అంటే చంద్రుడు నడవడుతున్నాడంటే వాడు కవి అభిప్రాయం ఏంటంటే ప్రీరాలి ముఖము చంద్రుని వంటిది ఆ చంద్రుడు ఉద్యానవనం ఆమె సంచరిస్తోంది ఉద్యానవనంలో కవి యొక్క అభిప్రాయం కవి వీడనుకున్నాడు ఈ ఉద్యానవనాన్ని చాలా మహిమాన్వితమైన అయి ఆ చంద్రుడు డీఏసి ఇక్కడ వీడు పాఠం చెప్పాడు అనుకోండి ఇవాడి ఆవనాలు కాళిదాసు కనుక వింటే యూరియస్తుంటాయి ఓరవేళ మోహం ఎక్సై ఇలాంటి పాఠాలు కూడా చెప్తారా కాబట్టి ఇక్కడ అలాంటి పాత్ర ఏదో ఇలా తలగిందులుగా పెట్టిన పాత్రలు అదంతా కూడా రూపడం అంతా మెటోఫర్ అంతా మెటోఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎనీవే సో ఈ పాత్ర ఒకటి ఉంది వాక్యం ఉంది అది వాక్యం అర్వాగ్లహ మసర్ధ్వ బుద్ధన అని ఉంది ఇప్పుడు ఈ వాక్యం ప్రాణదేవతను స్ఫుతిస్తోందా లేకపోతే ఇంద్రుని స్థుతిస్తోందా వరుణుని స్థుతిస్తోందా అగ్నిని స్థుతిస్తోందా చెప్పండి అలాగేలాగా అది ఇదేమీ స్థుతిద్దట్లేదు ఏమో లేకపోతే దాని ముందే ఉందో వెనకాలేముందో అది నిజానికి అది ప్రాణదేవతను స్థుతిస్తోంది అక్కడ ఆ వాక్యాన్ని పట్టుకుని ఏ దేవతను స్ృతిస్తోంది అని అడిగితే అది ట్ుమచది అలాగా ఉండదు అది దారి గే అది ఏదే అవుది స్థితింతకల కాబట్టి అల్వాగ్ బలశ్చమస ఊర్భుద్రహ అని పెట్టుకొని ఇప్పుడు దీని అర్థం ఇదే అని మీరు Allah తెలుసులేరు ఎందుకంటే ద బ్లెస్డ్ థింగ్ కెన్ అప్లై టు ఎనీ వన్ ఆఫ్ దిస్ థింగ్స్ ఏదో ఒక మెటాఫర్ బుస్క్ లో పెట్టుకుంటే అయినప్పుడు అది కిందకి నూరు పైకి మట్టు అంటే అదేదో కిందకి ఒకటి పైకి ఒకటి కలుగుる తత్వం ఏదైనా కావచ్చు కెన్ బి ఎనీ ఎనీ బ్లెస్డ్ థింగ్ అది ఆ కాంటాక్ట్ ని బట్టి మనం పోవాలి తప్ప ఇది మాస్ సిద్ధాంతానికి సపోర్ట్ చేస్తోంది అని అలా అనుకో అలాగ దాన్నే చెప్పకూడదు అర్థమైంది కదండి అది చమసవత్ అవిశేష ఆ చమసవాక్యం ఎలా అయితే ఒక పర్టికులర్ ఉపాసనని దేనిని అది సమర్థించటలేదో దానంతటదిగా కాంటాక్స్ట్ లో ఫిక్స్ చేసి మీరు చూసుకోవాలి తప్ప అలాగే ఈ అజాం అనే వాక్యం కూడా సాంఖ్య సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తోంది అని చెప్పడానికి తగిన కారణమేమి ఆ మంత్రంలో కనబడదు అది సూత్రం చమసవత్ అవిశేషన్నారు యథాహీ అర్వాగ్లమసుద్ధన ఇస్ మంత్రే స్వాతంత్ర్యేణ అయం నామా అసౌచమస అభిప్రేత ఇది నక్యతే నిరూప కాబట్టి కిందకి నోరు పైకి మొట్టు ఉన్నటువంటి పాత్ర అనే వాక్యం ఉన్నదే దాన్ని ఒక్కదాన్ని చూపించి ఈ ఈ వాక్యాన్ని బట్టి మా సిద్ధాంతానికి ఇదే ఇది ఇది సపోర్టు మీరు చెప్పలేరు స్వతంత్రంగా అది దేన్ని సపోర్ట్ చేయదు ఒక ఒక ప్రకరణంలో కూర్చుని ఉన్నప్పుడు ఏదో ఒకదాన్ని సపోర్ట్ చేస్తుంది ఇట్ విల్ యాటిట్యూడ్ అఫ్ డిస్క్రిప్షన్ ఫర్ అివెన్ డిస్క్రిప్షన్ అలాగ ఉండాలి తప్ప తనంత తానుగా అది దేన్ని సపోర్ట్ చేయదు కానీ కొన్ని వాక్యాలు ఉంటాయి ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ మే బీ ప్రెజెంట్ ఇన్ ది ఇన్ ఎ బిగ్ సెక్షన్ బట్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ టెల్ యూ సంథింగ్ అలాంటి వాక్యాలు ఉన్నాయి ఇప్పుడు సదేకమేవో సోమ్యేద ముగ్ర ఆసీత్ అని ఉందనుకోండి మిగతా సెక్షన్ అంతా మీరు చదవకపోయినా ఆ ఒక్కటి చదువుకుని మీరు కొంత అర్థాన్ని దాని నుంచి తీసుకోగలుగుతారు అది ఒక చక్కటి వేదాంత ప్రిన్సిపల్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది అలా అదొక్కటే అలా ఉంటాయి అలాంటి వాక్యాలు ఉంటాయి ఏమి సమస్య కాదు కానీ ఇది మాత్రం అలాంటిది కాదు మీరు అడగచ్చు ఏమిటండి ఈ చమసమే ఏమిటో తెలుసిన ఇది డిప్ప తల ఎందుకంటే దీనికి తలకి నోరు కిందకుంది డిప్ప మట్టు పైకుంది అక్కడ అది ప్రకారం ఈ దీంట్లో ఈ చెమసంలో అర్వాగ్లము ఊర్ధ్వబుద్ధనము అయిన ఈ చమసంలో ఏడుగురు దేవతలు ఉన్నారు ఏడుగురు దేవతలు ఉన్నారు ఎవరో తెలుసిన రెండు నాలుగు ఆరు ఏడు ఏడుగురు దేవతలు అని ఎనిమిదో దేవత కూడా ఉంది వాఘ్యష్టమి ఇది జిఫ్ఫా రసం రస రస రసదేవత జిఫ్ఫ ఏడు దేవత కూడా ఉంది ఎవరో తెలుసిన వాక్కు వాఘ్యష్టమి అని ఈ ఎనిమిది దేవతలకి శక్తినిచ్చేదెవరు ప్రాణము అని ప్రాణదేవతోపాసన సందర్భంగా చెప్పారు ఆ ప్రకరణంలోకి దాన్ని చొప్పించి మీరు అర్థం తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ ఇది ఒక్కటి పైకి తీసుకొచ్చి దీని ఒక్కదాన్ని పైకి తీసుకొచ్చి అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ కోట్ చేసి ఈయన ఇలా చెప్పాడు అలాగా చాలా తప్పుది అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ కొట్ చేయటోటే అలాగే ఏదో ఒక పెద్ద ప్రకటనలో మాట అంటాం ఆ ఒక్క మాట పైకి లాగి వాడిని ధర్నా చేసి డౌన్ డౌన్ చేయడానికి రాజకీయంలో అలా చేస్తారు శాస్త్రంలో ఉండకూడదు తెలివే సర్వత్ర యథాకథించితే అర్వాగ్బిలత్వాది కల్పనోపత్తే ఎందుకంటే ఇది ప్రాణోపాసనలో ఈ వాక్యం కుదిరింది అర్వాగ్బిల క్షమస ఊర్ధ్వోపధన అని ఈ వాక్యం ప్రాణోపాసనకి సరపడింది అలాగే ప్రాణోపాసన ఇంకోదానికి కూడా పెట్టచ్చుదీ మీరు ఏ సందర్భంలోనైనా యథాకథంచేది ఏదో విధంగా కిందకి మట్టు ఉండాలి కిందకి మట్టు నోరు అంటే ఏమిటి మీరే కల్పించుకోండి ఇంకొక ఫలానాది నోరు అది కిందకుంది ఫలాది మొట్టు ఇది పైపు అలా పెట్టుకోండి ఓ బిల్డింగ్ కూడా చెమసము ఎందుకంటే సెల్లార్ దానికి నోరు రూఫేమో దానికి మొట్టు అలా ఏది ఎలాగైనా మీరు కల్పించుకోండి కాబట్టి యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ దట్ మంత్ర అది పర్టికులర్గా దీనికి మాత్రమే చెందినది అని చెప్పడానికి ఏమి విశేషమేమి లేదు లేదు దాంట్లో ఈ చమసమంత్రంలో అలాగే నీ అజామంత్రము కూడా అట్టిదే అది సాంఖ్య సిద్ధాంతానికి దాన్ని ఫౌండేషన్ కింద పెట్టుకునే మా సిద్ధాంతం అంతా వేదంలోనే ఉందనేది ఏమీ లేదు అక్కడ మేక ఒకటి ఉంది రంగులు మేక అనేక పిల్లలు పుట్టేదానికంటే అది నిన్ను ఎలా సమర్థించింది అది ఎవరినైనా సమర్థించవచ్చు దేన్నైనా సమర్థించవచ్చు అది ఆర్క్యుమెంట్ ఎంత బాగా ఆర్క్యూ చేశారు చూడండి ఏమి హా పీ అవిశేష అజామేకాం ఇత్య మంత్రస్ తరిగా చమస మంత్రం ఎలాగైతే దేని ఫలానలాన్ని సమర్థిస్తుందని చెప్పేందుకు ఏమీ లేదు స్వతంత్రంగా దేన్ని సమర్థించడం కాంటెక్స్ట్ లో దేన్నో ఒక దాన్ని అలాగే ఈ అజామేకాం అందులో ఒక మేక ఒక ప్రధానం ఒకటి కదా ఒక మేకనగానే అదిగో అది మా ప్రధాన వాదమే అనేమో సంఖ్యుడు అదిగో మా అద్వైతం అదే ఎందుకంటే అద్వైతంలో ఏకమంటారు కాబట్టి అని అదిగో మా వైష్ణవం అదే ఎందుకంటే విష్ణువు ఒక్కడే వైకుంఠంలో ఉంటాడు కాబట్టి అనేమో వీళ్ళు అదిగో మా శైవం కైలాసంలో దేవుడు ఒక్కడే అని ఇంకొకళ్ళు ఆ ఏకం అలా పట్టుకుని అయితే శాక్తీయులు వచ్చేసి అది స్త్రీలింగ శబ్దం కాబట్టి మా దుర్గాదేవి అని వాళ్ళు అలాగ దాన్ని ఇష్టం వచ్చినట్టుగా అలా చేయకూడదు దాంట్లో ఫలానా సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసే విశేషాంశాలు ఇంకా ఉండాలి ఉంటే మీరు దాన్ని అడ్జస్ట్ అది సపోర్ట్ ఇవ్వచ్చు కానీ అలాగేమీ లేదు ఎన్నో విశేషమేమీ లేదు దీంట్లో వెరీ జనరల్ స్టేట్మెంట్ అది దేనికైనా ఇది ఎలా ఉంటుందంటే ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకుని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ విషయంలో మేము ఆచితూచి వ్యవహరిస్తాము అనగానే అదిగో మాకు తెలంగాణ వచ్చేసిందని తెలంగాణ వాళ్ళు కాదు సమైక్యాంధ్రయ్య అని వాళ్ళు ఉత్స ఉత్సవం చేసుకుంటారంటే అది అది ఏమి ఉత్సవం ఇది అది ఇది సేల్స్ నథింగ్ ఈ డజన్స్ ఎని థింగ్ అలాగే ఈ చెలా అదిగో మాకు సపోర్ట్ లైక్ దాట్ స్మిన్ మంత్రే ప్రధానమేవ అజ అభిప్రేతే శక్యతే నియంతుం ఈ మంత్రంలో చెప్పిన అజ ఆడమేక అది మా ప్రధానమే అని నియంత నియంతు అని ఫిక్స్ చేయటానికి తగ్గిన ఏది లేదు హేతు ఉంటే ఫిక్స్ చేయొచ్చు ఇప్పుడు ఊర్ధ్వ మూలము వాక్ శాఖం అని చెట్టు గురించి చెప్పారు భగవద్గీతలో కొంచెం ముందుకు వెళ్ళగానే అది సంసార వృక్షంగా ఇది అది ఏదో చెట్టు అనుకునేారు సంసారం అనే చెట్టు ఇది అని చెప్పడానికి పది హేతువులు ఉన్నాయి అక్కడ కర్మానుబంధీని మనుష్యలోకే రకరకాల హేతువులు తర్వాత శ్లోకంలోనే వచ్చేస్తారు కాబట్టి అది సంసార వృక్షము అని మీరు ఫిక్స్ చేసేయచ్చు అలాగా ఈ ఆడమేక ఇది సాంఖ్యుల యొక్క ప్రధానమే అని చెప్పేటువంటి హేతువేమీ లేదు అది ఆ సూత్రం అయిపోయింది తర్వాత సూత్రం సూత్రం ఒకసారి అన్నాం జ్యోతిరుపక్రమాతూ తథాహీ అధీయత ఏకే దానికి అవతారిక తూ ఇదంత ఛి ఏష్యర్వాగ్బిల చమస ఊర్ధ్వబుద్ధ్న వాక్యశేషాత్మస విశేష ప్రతిపత్తిర్భవతి సరే దృష్టాంతం చమసవాక్యంలో ఊర్ధ్వబుద్ధ్న అర్వాగ్బిల చమస అన్న వెంటనే మన్ ఆ బ్రాహ్మణమే దాన్ని వివరించింది ఇక్కడ చమసం అన్నాము ఊర్ధ్వ బుద్ధనము బుద్ధనం అంటే మట్టు అధో అర్వాగ్బిలము కిందికి నోరు పైకి మట్టు ఉన్న చమసము అని మేము అన్నామే అది ఏమిటనుకుంటున్నారో తెలుసా అది ఏమిటంటే ఈ శిరస్సే ఇదంత శిర ఏష ఆ చెమసము ఈ శిరస్సే అనే అభినయం ఇదంత శిర ఏష అలాగా ఇది మట్టు ఓ ఇది నోరు బిలము కిందికి బిలము ఓహో అలాగా తెలిసిపోయింది ఎప్పుడు తెలిసిపోయింది ఫిక్స్ అయిపోయింది అక్కడ సెటిల్ అయిపోయింది ఈ ఆడమేక అలాగే మన సెటిల్మెంట్ ఉందా ఏదో ఒకటి చేయాలి కదా సాధ్యం అయితే కాదది దాన్ని ఏదో రకంగా సెటిల్ చేయాలి కదా ఆ పని చేయాల్సి ఉంటుంది ఇహ పునః కేయమజ ప్రతిపత్తవ్యా కాబట్టి అల్వాగ్మిలహర్ధ్వబుద్ధన చమసహ అని శృతి చెప్పింది అంత బాగా చెప్పింది చూడండి తలని ఎలా వర్ణించిందో శివస్సు మంచి కవిత్వం అల్వాగ్మిలహర్ధ్వబుద్ధన చమస అని చమస అంటే యజ్ఞం చేసి వాడికి తెలుస్తుంది వాడు రోజు వైదిక కర్మ చేసుకునే పాత్రలు ఉంటాయి వాడి దగ్గర ఏవేవో పాత్రలు ఉంటాయి ఎవరి ట్రేడ్కి సంబంధించిన సామాను వాడి దగ్గర ఉంటుంది ఇప్పుడు వడ్రంగి దగ్గర చిత్రిక పెట్టేది బర్మ అనే చీరులు పెట్టేది అన్నీ ఉంటాయి అలాగే యజ్ఞం చేసి వాటి దగ్గర అనేక పాత్రాలు పాత్రలు అన్నీ ఉంటాయి దాంట్లో చమసం అనగానే తక్కువ ఉంది తెలుసు అరే ఆ చెమసం ఏది కాదు ఇదే ఓవర్ని అది ఇదే చమసం అర్థమైపోయేది నాకంటాడ అది తెలిసిపోయింది ఆ రకంగా ఈ అజామేకా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలయా మూడు రంగులు ఉంటాయి దానికి ఆడమేకా అనేక పిల్లలు ఉన్నారు దానికి అంటే అది ఎలా అర్థం చేసుకోవాలి How to understand that? What is the meaning of that? Not here. So Todos weigh in about the Kesumasthan. There isunter gene fromerek toare-ne Hadaraya, which means there are Kesumasthan. On a Kesumasthan, as we understand, it is God's yoga, perchance is important to take works. But I am not Yodhirupagra తి అధీయత ఏకే అనుంది కానీ వివరిస్తున్నారు చూడండి పరమేశరాదుపన్నా జ్యోతిష్ప్రముఖా తేజోవర్ణలక్షణ చతుర్విధ భూతగ్రామ ప్రకృతిభూత ఇయమజా ఈ ఆడమేకెవరో తెలుసినా ఇది మీరు ప్రతిపత్వ్యా అంటే తెలుసుకోవాలి ఇయ అజా ప్రతిపర్తవ్య ఈ అంటే ఏమిటో మీరు ఎలా తెలుసుకోవాలో మీరు ఒక్కసారి చాలోజ్యం ఆరోధ్యాయం గుర్తు చేసుకోవాలి ఆరోధ్యాయంలో ఏమనుందంటే సదేకమేవ సౌమ్యే సమగ్ర ఆశీతనుంది సృష్టికి పూర్వంలో అఖండ సత్ మాత్రమే గలదు నిన్న గీత క్లాస్లో వచ్చింది టాపిక్ సత్ మాత్రమే గలదు ఇప్పుడు ఈ సత్తు నుంచి ఒక సంకల్పం పుట్టింది బహుశ్యాం అనేకము అవ్వాలి అనే సంకల్పం పుట్టింది అప్పుడు ఆ సత్తే ఆ సంకల్పం చేత తేజస్సు అయింది మొట్టమొదటి తేజస్సు ఉపక్రమం మొట్టమొదటి తేజస్సు వచ్చింది ఆ తేజస్సు నుంచి ఆపహ వచ్చేది తేజస్ అంటే ఎనర్జీ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ ఇంటెలిజెంట్ ఎనర్జీ తేజస్సు అది వచ్చింది దాని నుంచి లిక్విడ్ స్టేట్ వచ్చింది లిక్విడ్ ఫార్మ్స్ వచ్చాయి ఆపహ అక్కడి నుంచి అన్నం అంటే సాలిడ్ వచ్చింది అని చెప్పారు మీరు తేజస్సుతో మొదలు పెట్టండి మొదలు పెడితే జ్యోతిరుపక్రమాలు ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి ఈ మూడు కూడా ఒకే తత్వం నుంచి వచ్చాయి అదిగో ఆ తత్వము దేని నుంచైతే తేజస్సుతో మొదలుపెట్టి మూడు వచ్చాయో అది అజ అది అజ అంటే అంటే ఆ పరమేశ్వరుని యొక్క సంకల్పం సంకల్పముతో కూడిన ఈశ్వరుడు అంటే మాయావిచ్ఛిన్న చైతన్యం అది మేక అలా అర్థం చేసుకోవాలి అంతేకాని మీ సాంఖ్యవాదం ఏం కాదు ఎందుకంటే ఇది శ్వేతాశ్వత రూపనిషత్తులో మంత్రం అది ఆ మంత్రంలో ఆ ఛాందోగ్యంలో చెప్పిన ప్రక్రియకి రిఫరెన్స్ ఇచ్చారు అలాగా చూద్దాం హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దాట్ అని అర్థం చేసుకోవాలి తూ అని ఉంది కదా తూ అంటే ఏ వానర్థం అంటే ఆ మంత్రం మీ సాంఖ్యం కాదు మరొకళ్ళ మరొకటి కాదురా అది ఇది మాత్రమే ఇది ఈ తేజ జ్యోతి తేజస్సుతో మొదలుపెట్టి మూడు ఉన్నాయి వాటి నుంచే సకల జగత్తు పుట్టింది సకల జగత్తు అంటే ఏటో తెలుసుందండి నాలుగు రకముల ప్రాణులు అని వర్ణించారు అక్కడ చందం చాలా అదేమిటంటే జరాయుజము జరాయుజము అండజము స్వేదజము ఉద్భిజము అని నాలుగు ప్రాణులు పుట్టాయి అది జనయంతిగుంసరు బఫీహి ప్రజా అంటే అది నాలుగు ప్రాణులు అంటే మ్యామల్స్ అంటే మనుష్యులు ఎలా అలాగే పశువులు అన్నీ కూడా జరాయు అంటే గర్భాధారణము ఆ గర్భం శిశువు ప్రసవించుట సకల ప్రాణులు అలాగే ఉన్నాయి కదా మోస్ట్ ఆఫ్ ది ప్రాణులు అదేవిధంగా ఉంటాయి మనుషులు పశువులు పక్షులు అన్నీ కూడా పక్షులు కాదు మనుషులు పశువులు అన్నీ మేమల్స్ అని తర్వాత అండజము అంటే పక్షులు పక్షి జాతంతా అండజంలో కవర్ ఇంకా పాములు సరీసృపములు కూడా అండజములే అవుతాయి ఏమండి తర్వాత స్వేదజములు అంటే మురికి నుండి పుట్టినవి ఈ క్రిమి కీటకాలు అవన్నీ కూడా మురికి నుంచి పుడతాయి తర్వాత ఉద్భిజ్జము అంటే చెట్టు చామలు నేల నుంచి నేలను చీల్చుకుని పుట్టాయి ఇన్ని ప్రాణులు కూడా అదిగో ఆ మూడింటి వచ్చాయి ఆ మూడింటి యొక్క సముదాయం నుంచే ఈ సకల ప్రాణులు పుట్టాయి ఆ మూడింటి సముదాయమే ఈ మేక ఈ అదే ఇది ఈ మేకంటే అదే మరేది కాదు అని నిశ్చయంగా చెప్పడం కోసం తూ వేశారు తు శబ్ద అవధారణ అర్థ దానికి తూక అర్థం ఏంటంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అని కాదు తూక అర్థం ఏవా జట ఉంది అని అర్థం తూక అర్థాలన్నీ అది వినగానే కూడా మీకు అర్థం వస్తుంది జ్యోతిరుపక్రమ తూ అనగానే ఓహో అదా అని తెలుసుకో భూతత్రయ లక్షణవ ఇయమజా విజ్ఞేయా గుణత్రయ లక్షణ ఇప్పుడు మూడు ఉన్నాయన్నాడు అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అని మూడు ఉన్నాయి దాంట్లో మూడు కలర్స్ ఉన్నాయి మూడు కలర్స్ ఉన్నాయంటే కలర్స్ అంటే కలర్స్ కావు ఏవో మూడింటికి సింబల్ అవి అదిగో మా సత్ప్రజస్తమో గుణములే అని అలాగే నువ్వు మీదపడి పట్టేసుకోకూడదు నిజానికి అక్కడ చెప్పిన మూడు సత్ప్రజస్తమో గుణాలు కావు మరి ఇంకేమిటి అంటే తేజస్సు ఆపహ మూడు చెప్పారే ఆ మూడు అది మూడు మీకు మూడు ఉన్నాయి కాబట్టి మూడున్న వాళ్ళ మంత్రం మాది అంటే అది పద్ధతి కాదు ఇవి మూడు సో ఇప్పుడు పంచ దీంట్లో తిరియంలో పంచభూతాలు ఉంటాయి క్రియ అప్పు తేజస్సు వాయువు ఆకాశం పంచభూతాలు ఇప్పుడు ఆకాశము కూడా తేజస్సేగా తేజస్సులో భాగమే తేజస్సు నుంచి ఆకాశాన్ని విడదీయలేరు ఆకాశం ఉంటే గ్రావిటేషనల్ పవర్ అది తేజస్సే వాయువు కూడా తేజస్సే ఎనర్జీ కాబట్టి ఆకాశాన్ని వాయువుని తేజస్సుని కలిపి ఒక్కటి చేసేయండి తేజస్సు ఐదల్లా మూడవుతుంది అంతేకాదండి ఐదింట్లో ఒక దాంట్లో రెండింటిని మెర్జీ చేసేస్తే మూడవుతుంది ఆపహ అన్నం అంటే పృథివీ అన్నం అంటే పృథివీ సో ఈ మూడు అలాగా పంచభూతాలనే తైత్రయంలో చెప్పిన దాన్ని చాంద్రోగ్యంలో త్రీ భూతాల్స్ మూడు భూతాలు అవ్యా మూడు అంటే అంతేగాని మీ మూడు గుణాలు కాదు కస్మాత్ అలా ఎలా చెప్పగలం అక్కడ మూడు భూతాలనే మాట కూడా లేదుగా మూడు గుణాలని లేదు మూడు భూతాలని లేదు మూడు రంగులు అన్నారు మూడు రంగులు ఆ మూడు మా అవే అని ఎలా చెప్పారు ఇప్పుడు శివుడికి ఐదు తలలు అంట ఐదు తలలు మీరు కంగారు కంగారుగా నాలుగు ముఖాలు వైపు పెట్టేసి పైన ఇంకో తల పెట్టేసి ఓ బొమ్మ తయారు చేసేయడం అలా అందులో అంత కంగారు పనికి రాదు అది పద్ధతి కాదు శివుడికి ఐదు తలలు అంటే పంచభూతములు ఆయన ఆ పంచభూతముల ద్వారా జగత్తునంతని ప్రకటించింది అలాగే అర్థం చేసుకోవాలి ఊరికే ఐదంటే ఐదు మా ఇది నాలుగు తలంటే నాలుగు కళ్ళు మూడు తలంటే మూడు తలలు దత్తాత్రేయ మహర్షికి మూడు తల్లని మూడు తల పెట్టేసి బొమ్మలు చేసేయటం కాదు దానికి ఏదో సందర్భం ఉంటుంది అలా ఉంచే బొమ్మలు చేసేసి ఎక్కడ పెడితే అక్కడ బొమ్మలు పెట్టేస్తా ఉంటే సందర్భం లేకుండా కాదు ఎటు జనాలు కన్ఫ్యూషన్లో పడిపోతారు ఏదో అర్థం కాదు మూడు అనగా ఈ మధ్యన ఆంజనేయులుగా ఈ తల్లు పెట్టి బొమ్మలు చేసేసారు పంచముఖ ఆ వాల్మీకి ఎక్కడైనా చెప్పా ఆంజనేయులకు ఐదు ధరలని ఎక్కడైనా పాపం మాట మనసుకైనా చెప్పాడా ఆయన ఆయనకు రైతు గణేష్ మహారాజు గైతాల్లో పెట్టి ఇంకో బొమ్మ తయారు చేసేసారు మీరు రోడ్లేదా పంచముఖం గణేష్ అయ్యో నేను రోజు చూస్తూ ఉంటాను అక్కడ శైలోస్ బుర్గంలో తోట బొమ్మ ఉంది గణేష్ సో అలాగా ఉంటే మీకు ఈ చిన్న మాట పట్టుకుని ఓ బొమ్మ తయారు చేసి ప్రతిష్ట చేసేటువంటి జనం ఉన్నారు స్థందాలు ఇస్తారు మనకి కూడా ఖాళీగా సన్యాసం పుచ్చి కూర్చోడం పని పాట లేదు కాబట్టి ఇలాంటి పనులు ఏవో పెట్టుకుని అలాగే పెట్టుకుంటూ పోతే పాపం జనసామాన్యానికి మతిపోతుంది ఏదో రాముడు కృష్ణుడు శివుడు ఏవో కొన్ని రూపాయల ఆరాధనకి అలవాటు పడి ఉంటారు దాన్నే ప్రమోట్ చేయాలి తప్ప ఉంటే కొత్త కొత్త దేవాలయాలు అలా కట్టేస్తూ ఉండడము అది పద్ధతిగా జీర్ణ దేవాలయాలు ధరిస్తే బాగుంటుంది కొత్త దేవాలయాలు పట్టుకొచ్చేదాన్ని కాబట్టి మూడు అనగానే అదిగో ఆ మూడు మాదేలు ఎలా మొదలెట్టకూడదు సాంఖ్యుల్లా ఆ మూడు వాళ్ళది కాదు ఆ మూడు చాద్రోగ్యంలో పెద్ద ప్రకరణ దాంట్లో ఈ మూడు భూతాలు ఆ మూడు భూతాలమే అక్కడ మూడని చెప్పారు ఎందుకు అలా ఎలాగే పోగలవు అంటే చూడు మన నువ్వు చూస్తే తెలుస్తుంది తథాహీకే అక్కడ మంత్రంలో ఏముంది ఏకే హీ ఎందువలనగా ఏకే ఒక వేదశాఖ వారు తథ ఆ విధంగా అధీయతే అధ్యయనం చేస్తున్నారు